స్టర్స్ అందరికి క్రీస్తు పరిశుద్ధ నామం ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభుని స్థుతిస్తూ ఆయనను మహిమ పరుస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమం తకల ఆశీర్వాదములకు కారణభూతుడవు సర్వోన్నతవు సర్వ సృష్టికి న్యాయాధిపతి పైన ఏసయ్య నీకు గొప్ప నామమును ప్రభ నీ ప్రభావమును నీ మహిమను కనుగొనుటకు నా తండ్రి ప్రభ ఈ రీతిగా సమకూర్చిన దేవుడవు నీకు వదనాలు చెల్లిస్తున్నాం గొప్ప ప్రేమ కొరకై నీకు వందనాలు ప్రభ అనుదినము పుట్టు నూతన వాత్సల్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి ఏ రకంగా కూడా ప్రభుత్వ అర్హులము పాత్రము కాని మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభాన తండ్రి సన్నిధిలో ప్రభ మాకు కృపనిచ్చి నేను ప్రభ దర్శించుటకు నీ వాక్యం ద్వారా మేము నా తండ్రి నీవు చూపిస్తున్నటువంటి గొప్ప మార్గం కొరకై నీకు వదనాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి ప్రభ నీ ప్రేమించే వారు ఎవరు లేరు నా తండ్రి ప్రాణం పెట్టిన దేవుడు ప్రభ నీకు వందనాలయ్యా నీకు గొప్ప త్యాగం కొరకై ప్రభ నీకు స్తులు స్తోత్రాలు చెంచుకుంటున్నాం సమీపించ రాని తేజస్సులు నివసించి ఎస్ అయ్యా మహిమలో ప్రభ నివసించేవాడా అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన తండ్రి నీకు గొప్ప గొప్ప కార్యములు ప్రభ మా జీవితాలలో మేము చూస్తున్నాం నా తండ్రి ప్రభ మా పట్ల మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకాయి నీకు నిండార కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ప్రభ ఇంత మటుకు మా జీవితాలలో ప్రభ ఎన్నో మేళ్లు నా తండ్రి ప్రభ ఎన్నో ఆపదల నుంచి మమ్మల్ని తప్పించిన దేవుడో ప్రభ ఎన్నో కార్యములు ఘన కార్యములు మా జీవితాల్లో జరిగించిన దేవుడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి అర్హులం కాదు ప్రభ కానీ మమ్మల్ని ప్రేమించిన రీతిని బట్టి నీకు వందనాలు నీకు శిల్వ కార్యంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభనతండి ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ సమకూర్చిన ప్రభ ప్రతి ఒక్క బిడ్డ కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా రానైన బిడ్డలు ప్రభ మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి రాలేకపోతున్న బిడ్డలు ప్రభానతండి మరి ఎంతో మంది అతని ఆశతో ఉన్నారు ప్రభ ప్రతి ఆశగా ఉన్న ప్రాణంని తృప్తి పరిచే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభానతని ప్రతి ఒక్కరిని అతని మీరు సమకూర్చండి ప్రభ యొక్క వాక్యముల ద్వారా తండ్రి వాళ్ళు బలపరచబడాలా మాతో మాట్లాడండి నీ యొక్క ద్వారా అతని మమ్మల్ని దర్శిస్తున్న దేవుడవు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన గొప్ప చేదవ నా పోషకుడవు నతని నాకు రక్షణ కార్యం చేసిన దేవుడవు ప్రభ నా జీవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ నీకు స్థుతి స్థుతి స్తోత్ర స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ ఎందుకంటే నా తని నీకు బోధలను విన్న వారు ఎవరు కూడా తండ్రి దారి తొలగరు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి సిద్ధపడతారు ప్రభ నతని మమ్మల్ని మీకు వాకు ధర మీకు రాకడికి ఎదురు చూసి బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచండి ప్రభా టీంలోనే ప్రతి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోనండి ప్రతి కుటుంబం యొక్క అవసరతలు అక్కర్లు దేవుడు మా యొక్క ప్రార్థన ద్వారా పాటల ద్వారా వాక్యము బోధనల ద్వారా విజ్ఞాపనల ద్వారా తండ్రి ప్రభాని యొక్క మహిమ కలుగును గాక ప్రభాన తండ్రి రానైన బిడ్డ నడిపించండి ప్రభాన తండ్రి చెప్పనయన వాక్యంని బట్టి ప్రభానికి వందనాలు బిడ్డని సిలుగు చాటిన మార్గుపరుచుకొని మాకు కావాల్సిన ఆహారం ఈ దినము మాకు దయచి మనం సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీ నామమునికి చెల్లిస్తూ ఏసయ్య మహిమ గల అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ లో పాట పాడుతుంది సార్ అన్న ప్రైజ్ లో అన్న థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లో పాడుతున్నాం ఓకే నయా జీవను మేరా ప్రభు ఈశు మసీ సదా నయా జీవను మేరా ప్రభు ఈశు మసీ సదా ఆనంద్ ఆనంద్ హే మేరా ఈశు మసీ సదా మేరా సి సీవన మభు ీశు మసీ సయా నయా జీవన మేరా ప్రభు ీశు మసీ సదా పాప మేరా మిటయా రోగ చంగు కే ఈశ్వే అనంతీవన్ ముక్తి యో నయా జీవన పావేత్ర్రు ఆత్మా పాప మిట్ రోగ చంగు కీశు మే అనంతీవన్ ముక్తి యో నయా జీవన పవెత్రు ఆత్మా జీవన మేరా ప్రభు ఈశు మసీ సదా నయా జీవన మరా ప్రభు ీశు మసీ సదా ఆనంద మసీ సనందనంద మహే సదా నయా నయా జీవన మరా ప్రభు ఈశు మే సదా శాంతి దేగ షు జీవ దేగా ఈశు సాధా విజయ ఆహో అోజన్ గాకర సబ్కో బ శాతి దేగ షు జీవ దేగ సా విజయ ఆహో అోజన్ గాకర సబ్కో బే జీవన మేరా ప్రభు ీశ మదా నయా నయా జీవన మేరా ప్రభు ీశ మనందనందసి సదా ఆనంద ఆనంద మసీ స మేరా ప్రభు ఈ ప్రైజ్ లాడ్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సార్ మనం మనకు వాక్యం మీరు వాక్యం అందించండి వాక్యం వినిపిస్తుందా బ్రదర్ సిస్టర్ వినిపిస్తుందా ఓకే అక్కడ క్లారిటీగా ఉంది కదా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ బ్రదర్ జయార్ మనం వాక్యంలోకి వెళ్దాము ప్రార్థన చేసుకుందాము సర్వోన్నత దా శుచికారిత అయిన వందనాలు వేసు ప్రభా ఇచ్చిన అవకాశం బట్టి నీకు కొట్లా వందనాలు ప్రభా ఈ రోజు మమ్మల్ందరినీ కాచి కాపాడి ప్రేమించి రక్షించిన దేవ దేవ ఈ రోజంతా మాకు తోడైన ప్రభా అందుని నీకు వందనాలు తండ్రి రాత్రి కాలంలో మమ్మందరినీ ఏసు ఇక్కడ మేము కూడింపజేసిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఇచ్చిన ధన్యతను బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా తండ్రి ధన్యత లేకుండా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా తండ్రి ధాన్యతను మమ్మల్ని కలగజేసిన తండ్రినికి స్తోత్రం నైనా మమ్మల్ని ఎలాగానో ప్రేమించిన దేవానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా ఈ రోజు శాశ్వతిగా మమ్మల్ని నిలబెట్టిన ప్రభా సన్నిధిలో అందరూ కోట్లాది వందనాలు ప్రభా ఈ రోజు వాక్యం చేత మీరు మాతో దేవా నువ్వు మాట్లాడే దేవుడు నువ్వు ప్రేమ కరుతి ప్రభా దేవ సాటిగానే ఎవ్వరు లేరు ప్రభావ తండ్రి నీకు కొత్త వందనాలు ప్రభావ మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి మీ నిలబెట్టుకున్న విధానం పని నీకు వందనాలు తెలువ ఏసుకో వాక్యం మీరు మాతో మాట్లాడి నిలబెట్టి దాకా ప్రస్తుత పట్టమని నదన ఏసుకు వేడుకుంటున్నాం తండ్రి ఆ బైన్ అందరికీ ప్రేసనాడ్ ఈరోజు మనకు వాక్యము ఏసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి మనము చూసుకుందాము ఈరోజు అంశము ఏసు యొక్క ప్రేమ గురించి మనము చూసుకుందాము వాక్యము ఈ రోజు రోమరాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం నుంచి మనము చూసుకుందాము రోమరాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనము అయితే దేవుడు మన ఏడన తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మన ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు కొరకు చనిపోయను కాబట్టి ఆయన నీతి మంత్రిగా ఆయన ద్వారా నుండి రక్షింపబడుము ఇక్కడ దేవుడు మన యోహన్ స్వార్థికులో మరి దేవడం రోమరాక్ష పత్రికల్లో దేవుడి దేవుడు మా కొరకు మరి రాస్తా ఉన్నాడు రాస్తా ఉన్నాడు ఏంటంటే అయితే దేవుడు మన మీద తన ప్రేమను ఏం చేస్తారంటే దేవుడు తన ప్రేమను మనం ఇక పాపులమై ఉండగానే క్రీసు మన కొరకు చనిపోయను కదా దేవుడు ఇట్లా మన పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాను అని చెప్తా ఉన్నాడు పౌలు చూడు దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆ ప్రేమను మనకు ఆ విధంగా కలిగి ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి క్రీసు మన కొరకు చనిపోయను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామంట నీతి మంత్రుడుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఏమైపోయినామంట రక్షింపబడ్డాం చూడు మరి ఈ లోకంలో ఉన్న ఉగ్రత నుంచి ఈ పాపమైన ఉగ్రత నుంచి ఈ ఉగ్రత నుంచి దేవుడు ఏం చేశానంట జే తన మన పాపాలంతా కడిగి వేసిందంట తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా మనం ఎట్లా ఉన్నామంట ఉగ్రత నుంచి రక్షింపబడ్డామంట కదా దేవుడు మరి ఇక్కడ రోమ రాష్ట్రపత్రిక పాలతో మనం మాట్లాడుతున్నాడు అందుకే మనము దేవుడు ఏమైనాడు రోమ స్వరూపై ఉన్నాడు అని మనం అనేకమైన విషయాల్లో చూస్తూ ఉంటాం దేవుడు మన కొరకు ఏమైపోయినాడంటే చనిపోయినాడు మన కొరకు మన పాపాల నిమిత్తం ఆయన ఏమైనాడంటే చనిపోయిడు ఇప్పుడు మన పాపాలన్నీ ఏమైనాయి కలగబడి మరి దేవుడు మనం ఎట్లా చేసినట్ట నీతి మంత్రిగా కదా దేవుడు రక్తం మనము నీతి మంత్రులుగా కాబట్టి ఏలైనాగా శత్రువైనను ఇల అనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనకు దేవునితో సమాధాన పడి పడిన ఎడల సమాధాన పరిచిన పరచబడిన వారమై ఆయన జీవించట చేత మరి చేతంగా రక్షింపబడదుము ఇంకా దేవుడు ఏమంటున్నాడంట ఇలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణ ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి ఇంకా రక్షింపబడదము దేవుడికి ఇంకా సమీపంగా అయిపోయినామంట ఎట్లాగంటే శత్రులమై మనముండగా ఇంకా మన పాపల నిమిత్తము ఆయన నీతి మంతులుగా రక్తం ధర కడగబడి నీతి తీర్చబడి ఎలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణ ద్వారా మనకి ఏమైందంట ఆయన దేవునితో సమాధానపరచబడినమంట మనం కదా దేవునికి ఎట్లా ఉన్నామంట దేవునితో సమాధాన చూడండి దేవులతో సమాధాన పరిచినబడి పరచబడి సమాధాన మరి నిత్యంగా రక్షింపబడదుమో చూడు దేవుడు ఏమైనాడు జీవమైనాడు ఆ జీవం మనకు కడగజేసిన చూడు మరి రక్షింపజేసి నీతి మంత్రుడిగా తీర్చి మన పుట్ట కడగబడి ఇంకా పశుతపరిచి దేవుడికి ఎలా ఉన్నామంటే ఆ దగ్గరికి సమాధాన పచ్చబడి జీవించుట చేస్తా మరీ నిత్యంగా ఆయన జీవము మనలో వచ్చినదని ఇక్కడ దేవుడు తెలియజేస్తాడు కావుల ద్వారా చూడు మరి మాట్లాడతా దేవుడు ఇక్కడ ఆయన ద్వారా చూడు దేవుడి మాట జీవమైన మాట చూడు దేవుని మాట సజీవమైన మాట కాబట్టి ఆ మాట దాని ప్రకారంగా నడుచుకుంటే జీవము మనలో కలుగుతా ఉంటది అంతేకాదు మన ప్రభువు యేసు ద్వారా మనము దేవుని అంటూ అతిశయపరుచున్నాము ఎందుకు మనకొకటి నిరీక్షణ ఏమ నిరీక్షణ అంటే ఏసు క్రీస్తు ద్వారా మన పాపలని కడగబడ్డాయి కాబట్టి మనం నీతి మంత్రుడిగా తీర్చబడ్డము మన వచ్చే మరణం నుంచి మనం జీవంలోకి ప్రవేశించడం కాబట్టి మనకి ఏమైనా మనకొకటి అతిశయమే ఉన్నది ఏమాచర్యం అంటే దేవునితో దేవుని బిడ్డలమని దేవుని రాజ్యము మనకున్నదని మనకేముందట దేవుని ఎంత అతి చేపరుచున్నాము ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము లేకుంటే సమాధాన స్థితి ఇంతకు ముందు లేడు ఇప్పుడు సమాధాన స్థితి దేవుడు మనకు కలగ చేసినాడు దేవుడికి మనిషికి ఎంతగా దేవుడు ప్రేమించనే గాను మనకు దేవుని రూపము మనము దాల్చగలుగుతాము దేవుని ప్రేమ మనలో ఎలా వచ్చిందంటే దేవుడు ఎంతగానో లోకానికి వచ్చి ప్రేమించి తన బిడ్డల గురించి దేవుడు ఏం చేసినడంటే మరణించిడు అందుకే దేవుడు యోహాన్ స్వార్థలో ఒక మాట చెప్తా ఉంటాడు ఏమని అంటే మూడో అధ్యాయంలో మరి దేవుడు మూడో వచనంలో ఏమంటాడు అక్కడ చూద్దాము మూడో అధ్యాయము యోహాన్ స్వార్థం మూడో అధ్యాయము మూడో వచనంలో దేవుడు లోకమును ప్రేమించాను ఎవరు ప్రేమించారంట పలహార వచనం యోహాన్ స్వార్థ మూడో అధ్యాయము పదహార వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఆయన తన అద్వితీయ కుమారును పుట్టిన వాణి ఎందు విశ్వసించు ప్రతివాడును వాడును నశింపక నిత్య జీవం పొందుతున్నట్లు ఆయనను అనుగ్రహించను చూడు దేవుడు ఇక్కడ ఏమైంటున్నాడంట లోకము దేవుడు లోకమును ప్రేమించను ఎంతగానో దేవుడు ప్రేమించింది కదా లోకము దేవుడు లోకంను ఎంతగానో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాణి విశ్వసించు ప్రతివాడు నశింపక ఏం నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాను మరి ఆ కుమారుని మనము ప్రేమించాలి ఆ కుమారుడు ఏ విధంగా మరి లోకములకు అద్వితీయ కుమారుని మనకు దేవుడు కదా పుట్టించింది ఆ పుట్టించి చెడు దేవుడు ఆయన ఎందు ఏమైంది అంటే విశ్వసించు ప్రతివాదం నశింపక ఎంజుతుందంటే నిత్య జీవము నశింపక నిత్య జీవం పొందున్నట్లు కాబట్టి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు దేవుడు ఏం చేసిందంటే ఆ కుమారుని అందరూ మనకు లోకం తన ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనకు ఏం అధికారం ఏం లేదు లోకమునకు పంపలేదంట కదా ఆయన ఓన్లీ కుమారుని కానీ లోకానికి ఏం చేయాలంట రక్షణ కలగజేనికి ఆ నిత్య జీవంలో కదా దేవుడు కలగజేసినట మరి దేవుడంట ఆయనకి ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు లోకంలోకి పంపలేదు మరి దేవుడికే ఈ లోకానికి తీర్పు తీర్చనిక అవకాశం లేదన్నప్పుడు మనకి ఎవరికి అవకాశం ఉన్నది ఎవరికి కూడా లేదు కదా మరి దేవుడు కుమారుడు ఆ ఏసుకృతు ప్రభుకే చూడు దేవుడు ఇయలేదంట ఆ తండ్రి ఆ తండ్రి మరి అధికారం ఇవ్వలేదంట తీర్పు తీర్చనిక ఈ లోకానికి రక్షణ కలగతేనికే లోకానికి పంపించాడు అందుకే ఆయన మరణించి కనుక వీళ్ళు ఏమి చేయొచ్చునారో వీళ్లకు తెలియదు అడుగుతాడు సిల్వలో ఏసు ప్రభు కదా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు ప్రభు వాళ్ళని అని క్షమించే గుణం ప్రేమ స్వరూపి ఆ ప్రేమ మనలో ఉండాలని దేవుడు ఎంతగానో ప్రేమిస్తా ఉంటాడు తన బిడ్డలని చూడు మరి దేవుడు మనకి ఎంతగానో సమీపంగా ఉన్నాడు అనేకమైన విషయాలు తెలియజేస్తాను కానీ మనం జాగ్రత్తగా కలిగి ఉండాలా ఎవరికి పట్లైనానో మనము జాగ్రత్తగా మాట్లాడాలా జాగ్రత్తగా నడుచుకోవాలా జాగ్రత్తగా వాళ్ళను ప్రేమించాలా చూడు మనం ప్రేమిస్తున్నాను మీదికే అంటాం కానీ లోపల ప్రేమించాము దూషిస్తూ ఉంటాం చూడు దేవుడు తన బిడ్డలను ఎప్పుడు గమనిస్తూ అందుకే దేవుడు ప్రేమ స్వరూపి కాటి మనలో ఆ ప్రేమ మనలో ఉండాలా సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలా ఎందుకంటే దేవుడు తన బిడ్డలతో ఉంటా యోహాను సువార్తలో చూ కదా ఇప్పుడు యోహాను సువార్త మొదటి యోహాను మొదటి యుహాను చేతుర్ తర్వాత ఉంటది మొదటి యుహాను నాలుగో అధ్యాయము చూద్దాము మొదటి యుహాను నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చూసుకుందాము మొదట ఏడవ వచనం నుంచి ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింటాము ఎలా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది ఎట్లా కలుగుతుందంటే ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమిద్దాము ఎలనగా ప్రేమ దేవుని మూలమా కలుగుచున్నది ప్రేమించపట్టు వాళ్ళు దేవుని మూలంగా పుట్టిన దేవుని ఎడుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని దేవుని ఎడగడు ప్రేమ మనము ఆయన ద్వారా జీవించిన దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపను దీనివలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడను మనము దేవుని ప్రేమించిటమ కాదు తానే మనను ప్రేమించి తన పాపములకు ప్రాయోచితమై మన పాపం మన పాపములకు ప్రాచితమై ఉన్న ఉండటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది కదా దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఈ వచనాలు చూస్తే దేవుని ప్రేమ ఇంతగా ఉన్నది అనేది దేవుడు మన కొరకు జీవాన్ని అనుగ్రహించడానికి తన ప్రేమను ఎంతగా త్యాగం చేస్తుండు మనందరి కొరకు దేవుడు ప్రాణాన్ని త్యాగం చేస్తుండు ఆ పరలోక రాజ్యాన్ని ప్రవేశించడానికి మనకు అర్హత కలుగ తన ప్రాణాన్ని అర్పించిండు ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమిద్దాము ఏదైనా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది కదా ఎవరి మూలంగా కలుగుతుందట ప్రేమ దేవుని మూలంగానే కానీ ఈ లోకమైన ప్రేమ కాకుండా దేవుని ప్రేమ మనలో ఉండాల మూలంగా దేవుని మూలమనే కలుగు వచ్చినది ప్రేమించి ప్రతి దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును ఎప్పుడైతే ప్రేమిస్తావో ప్రతి దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును చూడు నువ్వు ప్రేమలో నీలో కలిగినప్పుడు నీ ప్రేమను ఎంతమందికి సహాయం చేస్తావో ఆ ప్రేమ చూసి ఎంతమంది మీకు వస్తారు మీ దగ్గరికి వాళ్ళంతా దేవుని సంధికి వెలుగులోకి వచ్చినట్టు ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు చూడు ఆ ప్రేమ మనలో ఉండాలా ఆ ప్రేమ లేకపోతే మనం ఏమి చేయలేము కానీ ఈ లోకంలో ఉన్న ప్రేమ దేవుడి ప్రేమ గొప్పది చాలా గొప్పది దాని దాని మనము ఎన్ని పెట్టినా ఈ లోకంలో ఏది పెట్టి మనం ఏం చేయలేము దేవుని ప్రేమ అంత గొప్పది చూడు ఆ ప్రేమ మన కొరకు పరలోక రాజ్యానికే చేర్చింది మనకు నిత్యమైన జీవనకు ప్రవేశించడానికి చూడు ఎవ్వరికి కలగచేనిది కదా ఆనాడు ఆదామో హవ్వకి పోడగొట్టుకున్న నిత్య జీవము ఈ రోజు మనకు కలగ ఆ నిత్య జీవాన్ని చూడు వాళ్ళు పోడగొట్టేసుకున్నారు దేవుని ప్రేమ తెలియకనో మరి దేవుడు అనే రకమైన చేత కప్పబడి మరి అంతే దానికి వద్దనని వ్యతిరేకించి వాళ్ళు దేవు నుంచి దూరం కానీ ఆ ప్రేమ దేవుడు తననే తాను దిగొచ్చి మరణం చేసుకొని మన కొరకు నిమిత్తము చూడు దేవుడు ప్రాణం పెట్టి ఆ దాని అర్హత మనకు కలగతేస్తా ఈ ప్రేమ చాలా విలువగలది చూడు ఈ లోకంలో ఏర్పెట్టి కూడా మనం కొనలేము ఈ ప్రేమ దేవుడు అంటున్నాడు ఎలయనగా దేవుని ప్రేమ ఏమంటున్నారు ఎలయగా దేవుని ప్రేమ ప్రేమ అనిపించున్నది ప్రేమించి పచ్చివాడున దేవుని మిలగా పుట్టినవాడే దేవుని ఎరుగును కాదు అప్పుడే దేవుని తెలుసుకోగలుగుతాడు రేపు దేవుని తెలుసు దేవుని తెలుసుకోవాలి లోకంలో ఒక మనిషి వ్యక్తి అంటే మీలో దేవుని ప్రేమ ఉండాలా నీలో దేవుని ప్రేమ ఉండి దాని ప్రకారంగా నడుచుకొని దేవుని చూపించిన వాడు అవుతావు దేవుని శ్రమకి నడిపించిన వాడు వైతాం అందుకే దేవుని అందు మనము గట్టిగా కలిగి దేవుని దగ్గర మనము ప్రాయస పడుతూ ఉండాలి అనేకమైన విషయాలలో కానీ తప్పిపోతాము చూపిన తప్పిపోతాము ఏ కానీ దేవుని ప్రేమ మనం ప్రతిదినము నివాసం చేస్తుందనుకో నువ్వు దేవుడు నీతో పక్కన దేవుడు చెప్తా ఉంటాడు దేవుడు ఎట్లయినా ప్రేమ స్వరూపై ప్రేమ లేని వాడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు దేవుని చూడలేడు ఎందుకంటే మళ్ళీ ఓమ స్వార్థన అంటాడు దేవుని ప్రేమ చూడలేదు దేవుని ఎవరితో చూడగలుగుతాడు అంటారు ఎందుకంటే దేవుని ప్రేమ వంట లేదు ఎందుకంటే కఠినమైన శిక్ష అనుకుంటది కానీ వాడి అనేది సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ శోధనని ఎదుర్కోవాల్సి వస్తుంది భయంకరమైన శోధనలు కాబట్టి నువ్వు శోధల్ని జయించాలంటే నీలో దేవుని ప్రేమ ఉండాలి కదా దేవుని ప్రేమ అందుకే ఉండాలి దేవుడు ప్రేమ స్వరూపై ప్రేమ లేని వాళ్ళు దేవుని ఎడగలేడు దేవుని చూడలేడు కదా దేవుని కూడా దర్శించుకోలేడు కాబట్టి ఇంకేమంటున్నాడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపిన అంటున్నాడు కదా అందుకే ఆయన ద్వారా ప్రేమ కలిగింది కాబట్టి మనము ఆయన ద్వారా ప్రే ఎప్పుడైతే ఆయన ద్వారా మనం జీవించాలంటే దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపిను దీనిం దేవుడు మన ప్రేమ ప్రత్యక్ష అంట చూడు దేవుడి ఎందు మన ప్రేమ చూడు దీనివల్ల దేవుడు మన ఎందు ఉంచిన ప్రేమనంట దేవుడు ప్రేమ ఏమైతుందో ప్రత్యక్షపరచబడుతుంది కదా దేవుడు ముందుటిగా మనల్ని ప్రేమించిండు మనం మనల్ని ప్రేమించలేదు కదా దేవుడే మనల్ని ప్రేమించిండు ఒక స్థానికి తీసుకొని రావాలా ఎన్నో మన జీవితాలలో రక్షణ పొందినమంటే మన జీవితాల్లో ఎన్నో సాక్ష్యాలు కదా దేవు సంధికి మనం మొట్టిగా పోలేదు కదా తన బిడ్డలను ముందుగానే భూమికి పునాదులు వేయబడకముందేమని సృష్టించుకున్నాడు దేవుడు కదా మనం అనుకుంటే మీరు దేవుసధికి పోయినా దేవుడు పట్టుకున్నాడని కానీ మనం పోలేదు దేవుడు ముందుగానే అది రాసి పెట్టిండు ఫలా నుంచి పలాపెట్టి దేవుని సంధికి రావాలని దేవుడు ముందుగానే భూమికి పునాదులు వయకం ఉంది కదా రాసి పెట్టేసిండు అది ఇప్పుడు జరుగు జరుగుతూ మన జీవితంలో మన గొప్పతనం ఏమి లేదు దేవుడిదే అది మనదేమి అందుకే దేవుడు అంటున్నాడు దీని వలన మన ఎందు ప్రేమ ప్రత్యక్ష పచ్చబడుతున్నది మనము దేవుని ప్రేమించితమని కాదు మనము దేవుని ప్రేమించుతాం కాదు తానే మనను ప్రేమించి తన పాపములకు ప్రాయచిత్తమై చూడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ తానే మనుషులను ప్రేమించి మనను ప్రేమించి మన పాపములకు కదా మన పాపంలో ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడంట మన పాపాలని మిత్తమై మన గురకు దేవుడు ఏమైనాట ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ఏమై ప్రేమ ఉన్నది కదా దేవుడు ఏముంది దేవుని ప్రేమ దేవుని విలువ నువ్వు ఎవరు సొత్తు అంటే దేవుని సొత్తు ఇప్పుడు ఎవరికి అర్హతలే దేవుడు తన ప్రేమ పెట్టి దేవుడు మనల్ని ప్రేమించి రక్షించుకుంటూ నీతి మనం తీర్చింది కాబట్టి మనము నిత్య ప్రవేశిస్తా ఉన్నాం కదా ఆ నిత్య మనం ఏం చేస్తున్నాము ప్రవేశిస్తున్నాం కాబట్టి దేవుడు మరి ఏమంటున్నాడంటే అందుకే దేవుడు మనకు అందుకే తన ప్రేమను మనకు వెల్లడిపరుస్తా ఉన్నాడు చూపిస్తా ఉన్నాడు అందుకే మనం జాగ్రత్త కలిగి దేవుని చరిత్రలో మనము నిలబడి ఉండాలా కాబట్టి తన ప్రేమను మనకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమలో మనము కలిగి ఉండాలా అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మనం దేవుని ప్రేమించటమని కాదు తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయచితమై ఇందుటకు తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉన్నది ఆయన ప్రేమించింది కాబట్టి ప్రేమ స్వరూపై ప్రేమ ఉన్నది అందుకే దేవుడు మన ఈతలో ప్రేమ వెల్లడిపరచా ఉన్నాడు ఎట్లాగా మనం ఇక పాపల మిల్లిన క్రీస్తు మన కొరకు చనిపోయిన మనము చూసుకుంటున్నాం రోమ ఐదు ఎనిమిది వచనంలో మనం శత్రువై ఉండగా దేవుడు ఏం చేస్తుందంట దేవుని కుమార్ మరణం ద్వారా మనకి పాపముని కడగబడ్డం ఆయనతో సమాధాన ఆ నిత్య మనకి ఏం చేసినట్ట దేవుడు జీవింపజేసినట్టుకు నిశ్చయంగా దేవుడు వాళ్ళ దేవుడు మనతోనే మాట్లాడిన మాటలు కాబట్టి అందుకే మనము మనలో ఏ పాపం కూడా ఉండనికి వీలేదు చూడు దేవుడు మన కొరకు ఏం చేసినట్ట పాపాలని కడిగి వేసిండు కాబట్టి దేవుడు మన దేవుని ప్రేమించితమని మనలో ఏ గర్వము లేదు తానే మనల్ని ప్రేమించింది కాబట్టి మన పాపం ప్రాచితమై ఇంట తన కుమారుని పంపెను మన చేసిన ప్రతి అతిక్రమము మన పాపాము ప్రతి ఒక్కటి కూడా ఏమైందంట పాపము కనగబడ్డది ఆయనతో సమాధాన పడ్డము అందుకే ఆయన ప్రేమ స్వరూపి అందుకే దేవుడు ఏమంటాడంటే ఆయనలో ఉండి మనము జత పనివారమై కలిగి ఐకత కలిగి దేవుడు సన్నిధిలో ఉండమని చెప్తా ఉంటాడు అనేకమైన విషయాలలో కాబట్టి మనం ఏం చేయాలా దేవుని మనము ఆసక్తి కలిగి ప్రేమ స్వరూపమై కలిగి ఉండాలా అందుకే దేవుడు తన బిడ్డను ఎప్పుడైతే దేవుడు మన పట్ల ఉంటాడో ఆ ప్రేమ మనలో కలిగి ఉంటాడో ఆయనను ఎరుగుతామో మనం అప్పుడు దేవుని పట్ల అనేకమైన విషయాలు మనము చూడగలుగుతాము అందుకే దేవుడు ఏమంటాడంటే కీర్తనలో నూట ఇరవై ఒకటి ఐదులు అంతేకున్నకాడు దేవుడు నిద్రపోడు కదా ప్రతి ఒక్క దేవుడు మనల్ని ఏం చేస్తుంటే కాపాడుతుంది ఎందుకంటే నరుమి అంతగా దేవుడు ప్రేమించిండు ఆ ప్రేమ స్వరూపు మన కొరకు ఏమైనా రక్తం గార్చిండు కాబట్టి మన కొరకు దివారాత్రము కాస్తా ఉంటాడు తన బిడ్డల కొరకు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంట కుడకడంట నిద్రపోడు కదా దేవుడు ఏమై ఉన్నాడు యహోవా కాపాడవాడు యహోవా నీకు నీడగా ఉండును పద ఎండ దెబ్బనైనా నీకు తగలదు రాత్రి వెన్న దెబ్బనైనా నీకు తగలదు ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయనని ప్రా ని ప్రాణం కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నిరాకపోకలయందు ఎందు నిన్ను కాపాడును ఇక్కడ కీర్తనలో నూట ఒకటి ఐదో వచనంలో వాళ్ళ దేవుడు ఏమంటున్నాడంటే యహోవాయ నిన్ను కాపాడువాడు అందుకే దేవుడు మనకు ఎప్పుడు కాపుదలగా ఉంటాడు తి నీ కుడుపు రక్కను నీకు నీడగా ఉండును పగలి ఇంట దెబ్బనైనా నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బనైనా నీకు తగలదు ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును అంతగా దేవుడు నిన్ను కాపాడుతున్నాను ఈ లోకంలో నీ తల్లిదండ్రులు కాపాడు నీ అన్నదమ్ముడు నీ పోగుతులు ఎవరు కూడా కాపాడరు దేవుడు ఇచ్చిన వాగ్దానమ నెరవేర్చబడుతుంది అందుకే దేవుడు అంటుండడు ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడును ఏ శోధన పడిపోకుండా దేవుని కాపాడును ఆయన నీ ప్రాణంను కాపాడుతా అని ఇచ్చిన వాగ్దానం అది కదా ఇది మొదలు ఒక నిరంతరం రేపు రాకపోకలయేందు యహోవా నిన్ను కాపాడును కాబట్టి దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి ఆయన ప్రేమను ఎవరు కనుగొనగలరు కానీ ఆయన ప్రేమను ఎవరు కనుగొనగలరు ఎవరు కూడా కనుగొనలేరు కానీ ఆ ప్రేమ మనకు తెలియజేసినప్పుడు ఆ ప్రేమ స్వరూపు దేవుని మనం ఏం చేయాలంట చివరి వరకు ఆ ప్రేమ కలిగి దేవుని అందు ఆసక్తి కలిగి దేవుని తండ్రిలో కూర్చొని దేవుని అనేకమైన విషయాల్లో ప్రేమలో కలిగి ఉండి అన్ని దేవుడికి అనేకమైన విషయాలు దేవుడి నీకు చూపిస్తాడు నీతో పాటు దేవుడు ఉంటాడు ప్రేమ ఎక్కడ ఉండడో దేవుని ప్రేమ దేవుడు అక్కడ ఉంటానని దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రేమలో మనం కూడా కలిగి ఆ ప్రేమ చూడు దేవుడు మన ఎందు ఉంచిన ప్రేమ ఏమైపోతుందంట ప్రత్యక్షపరచబడుతుందంట ఆ ప్రత్యక్షం కావాలి ఆ ప్రేమ నీ దగ్గరికి అన్నప్పుడు ఆ ప్రేమ నీలో ఉండాలా ఆ ఏసు ప్రభు నీలో ఉండాలా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పాపాన్ని మనం ఏం చేయాలంటే జయించాలా కదా ప్రతి ఒక్క పాపాన్ని తీసివేసుకోవాలా కదా ఇతరులు ఉన్న మనం సమాధాన పడాలి అంటే ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడే నువ్వు సమాధాన పడగలతో ఆ ప్రేమ లేకపోతే నువ్వు సమాధాన పడలేవు చూడు భయంకరమైన పాపము ఈ లోకం విస్తరిస్తా ఉంది ఆ పాపంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరణ శిక్షనికి పాత్రలు ఉన్నారు వాళ్ళ నుంచి తీసుకొని రావాలంటే మనలో ఏముండాలా ప్రేమ ఉండాలా ప్రేమ ఉన్నప్పుడే నువ్వు ఏదన్నా చేయగలుగుతాము ఆ ప్రేమ లేకపోతే మనం ఏమి చేయలేము కదా ఎవరినైనా నువ్వు ప్రేమించాలంటే నీలో ప్రేమ పుట్టాలి కదా ఒక ఎదుటి మనిషిని నువ్వు ప్రేమించాలంటే నీలో ప్రేమ పుట్టాలి ఈ లోకానుసారంగా అదే ప్రేమ దేవుడు నీ పట్ల నిన్ను చూసింది కాబట్టి నిన్ను దృష్టి ఇచ్చిన వాళ్ళు భూమికి పునాదులు అందుకే నీ మీద ఆయనకు ప్రేమ కలిగింది కాబట్టి దేవుడు ప్రేమ నీ తట్ల అధికంగా ఉంది ఎందుకంటే తన రాజ్యాన్ని నీకు చూపించనికి అందుకే ప్రత్యక్ష పరచబడనికే అంటాడు ఆ ప్రేమ కదా నీకు దేవుడు ఆ ప్రత్యక్ష అంటే నువ్వు దేవుని ప్రేమలో ఉంటే నీకు మర్మం నీకు అర్థమైపోతుంది కదా దేవునితో మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు నీకు చూపించుకోవాలనుకుంటున్నాడు దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు మన దేవుని ప్రేమ కొంచెం కూడా లేకపోతే అది ఏది కూడా నీకు తెలియజేయబడదు కదా ప్రత్యక్ష నీకు ఏది కూడా దేవుడు చూపించలేడు ఈ లోకానికంతా తన ప్రేమ కొరకు ఏమైడు మరణమయ్యడు ఈ లోకానికంతా తెలుసు ఒక దేవుడు యేసుప్రభు మన కొరకు పాప నింతం కదా దేవుడు వచ్చి లోకానికి ఏం చేసింది కుమారుడు మరణించాడు ఈ లోకానికి ప్రేమ చూపించాడు కానీ ఎంతో ఆయన ఆ ప్రేమలకు ఆ తెలువులకు వస్తారో వాళ్ళందరూ కదా ఇంకా చాలా మంది రక్షింపబడబోతారు వాళ్ళకందరికీ దేవుని సువార్త తెలియజేయబడుతుంది ఆ ప్రేమలో మనము కలిగి ఉండాలా అందుకే దేవుడు ఏమంటున్నాడంట మొదటి కొరంతీలో పదమూడు అధ్యాయము మొదటి వచనంలో దేవుడికరం అంటాను మనుషులు భాషల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడైతే మృగుడి కంచెడు గణగనలాడు తాలం కదా మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడైతే మృగుడు కంటను గణగణలాడు తాలమై ఉండును అంటాడు దేవుడు అందుకే ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ దేవుడు అంటున్నాడు మనుషుల బాధలతోనే దేవదూత బాధలతోనే నేను మాట్లాడినను వాళ్ళ ప్రేమ లేకపోతే వేస్టు నువ్వు పశుధాత పొందుకొని వేసు భాషలు మాట్లాడి వేస్తూ చేత మా నువ్వు ఎంత ఎంత చెప్పినా వేస్టు నేను కృపావారాలు ఉన్నా వేస్టు కానీ దేవుడు ప్రేమ లేకపోతే వాడు ఎంత చెప్పినా ఎంత ఊరినా వాడు ఎన్ని బద్దలు కొట్టుకుని ఎన్ని చెప్పినా అది వేస్ట్ అని ఇక్కడ దేవుడు చెప్తాడు అందుకే నువ్వు భాషలో మాట్లాడుతున్నావా మనుషుల మాట్లాడుతున్నావు దేవుని స్వరూపం కలుగుతున్నావని మనం జాగ్రత్త పడి ఉండాలా అందుకే నువ్వు జాగ్రత్త పడి దేవుని అందు ఉన్నప్పుడు దేవుడి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలా రెండవ వచనం చూసుకుందాము ప్రవచించు కృపవరము కలిగి మర్మంలో జ్ఞానమం జ్ఞానమంతో ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనాను ప్రేమ నేను దరిగినడు అంటాడు అక్కడ పౌలు చూడు ఎంత ఇది ప్రవచించి కృపావారం కలిగినడు మర్మయు జ్ఞానమో ఎదిగిన వాడనై కొండల్ని పెకిలించి పరిపూర్ణ పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనాను ప్రేమ లేని ఎన్ని చేసిన నీలో ప్రేమ లేకపోతే అది దిర్థమంటాడు ఈ లోకంలో వచ్చి నువ్వు ఎన్ని భూమి కల తలకింతులు దేవుని ప్రేమ లేకపోతే అది దేశు కాబట్టి దేవుని బిడ్డలు మరి ఆయనలో ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నువ్వు ఏం ఉండాలా దేవుని ప్రేమలో ఉండాలా ఆ ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా నువ్వు ఎన్ని చర్చలు పెట్టుకున్నా అది వేస్ట్ మొదటి కొరం తీ అధ్యాయము మనం నుంచి చూసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే ఏ కృపవారం ఉన్నా లేకున్నా అది వేస్ట్ అందుకే దేవుని తట్టు మనము కలిగి ఉండాలా ప్రేమ అనేది ఊరికనే దాన్ని పట్టించి దేవుడు నిన్ను మాట్లాడతాడు దేవుడు ఇంకా మర్మాలు చాలా ఉన్నాయండి చెప్పడానికి కానీ జీలో ప్రేమ లేకపోతే దేవుడు కూడా నీకు చెప్పి వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే దేవుడు కనబడకుంటే కథ వృత్తి మనం ఏ సమానము కదా స్వచ్ఛమైన సమానం అంటాడు అందుకే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు చూడాలన్నా దేవుడు స్వరం తినాలన్నా దేవుని ప్రేమ మనకు చాలా అవసరం కదా యాకోన పత్రిక మొదటి అధ్యాయము చూద్దాము మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో చూసుకుందాము యాకో పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు శేషమైన ప్రతి ఈవీయు సంపూర్ణమైన ప్రతి వరమును వర సంబంధమైనదై జ్యోతి తండ్రి యుద్ధ నుండి వచ్చును కదా దేవుడి ఇక్కడ ఏమంటున్నాడు పదిహేడో వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈదియు సంపూర్ణమైన ప్రతి వరమును అంట పరలోక పర జ్యోతి మర్ముడగు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఏది అడిగినా శ్రేష్టమైన ఈదియు నీలో సంపూర్ణము ప్రతి వరమును ఎట్లా ఉందంట జ్యోతి మర్ముడగు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వం నైనాను గమనము గమనమా గమనమును వలన కలుగు ఏ ఛాయనైనను లేదు చూడు దేవుడు ఏమంటుంది అందుకే దేవుని అంటూ ఏది కూడా లేదు అంటున్నాడు కదా శేషమైన ప్రతి ఒక్కటి ఇవియో సంపూర్ణమైనది ఏది ప్రతి వరమును కూడా వర సంబంధమైనదే ఉన్నది దేవుడిది కదా ఇంకేమంటుండో జ్యోతి మరు నకు తండ్రి యుద్ధ నుండియో వచ్చును యుద్ధనే మనకు ఆ వెలుగు నుంచి ఆ పరిశుద్ధమైన దేవుని దగ్గరనే మనకు ప్రతి ఒక్కటి ఇవ్వబడుతుంది పర సంబంధమైనది ఆయన ఎందు ఏ చంచలత్వమునైనను గమనమా గమన గమనమును వలన కలుగు ఏ ఛాయనైనను లేదు చూడు ఆయనలో ఏది కూడా చంచలత్వం లేదు కదా ఈరోజు మన యందు కూడా అది ఉండకూడదు అంటున్నాడు మన ఏ చంచలత్వం మన ఏ చంచలత్వం గమన గమనము వలన కలుగు ఏ ఛాయనను లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండనట్లు సత్యవాక్యం వలన మనము తన సంకల్ప ప్రకారము కనేను చూడు దేవుడు ఆయన ఎందు ఏ కల్మషము లేదు కదా ఆయన ఎందు ఏ చంచలత్వము లేదు చూడు దేవుడు కూడా ఏ ఛాయలు ఆయన లేదు కానీ ఇది ఎవరి వల్ల కలుగుతుంది ఈ ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ విధంగా తయారవుతా ఉంటాడు ఈ మనము పరలోక సంబంధిని వరములు అడిగినప్పుడు మనకు పరక్ సంబంధమైన ప్రత్యకుడు పొందుకున్నప్పుడు మనలో ఎందుకు చెంచలప్ప మూర్తి ఉంటది దేవుని ప్రేమ లేక ఆయన ఎందు మనం సంపూర్ణంగా ఎదగక కదా మనలోకి అనేకమైన చెలరేపుతా ఉంటాయి చూడు దేవుడు ప్రతి దాంట్లో ప్రతి మనం చూసుకుంది ఒకటే గురి కదా దేవుని ఎందు మనము నిశ్చయంగా దేవుడు మన ప్రాణం పెట్టిన నిత్య జీవము చూడు దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు ఈ చెంచలవం మనలో ఉండని కూడా వీల్లేదు దేవుల్లో ఏ ఛాయైనా కూడా లేదు కదా ఏది కూడా ఆయన సత్యమైన దేవుడు కదా దేవుడు సత్యమైన దేవుడు ఆ సత్యమైన వాక్యము నీలో ఉన్నప్పుడు నువ్వు కూడా సత్యవంతుడివే కాబట్టి దేవుని అందు ఏ అబద్ధము లేదు ఏ మోతం లేదు ఏ పాపము లేదు కదా ఏ లోకమైన బోధల కలిగి ఈ లోకంలో మనుషులు వెంబడించి ఈ లోకంలో మనలకు ఏం కలుగుతుందంటే చంచలకం కలుగుతా ఛాయ కలుగుతా మనల్ని విభేదాలు కలుగుతా ఉంది ఏదో ఒకటి జరుగుతుంది మన జీవితంలో కాబట్టి మనం ఏం జాగ్రత్త కలిగి ఆయన ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఏది కూడా ఏది కూడా మనలో పాపం ఉండనికి దీలేదు చూడు దేవుడు ప్రతి ఒక్కరికి వరం ఇస్తుంది నుంచి ఇస్తుండటో పరలోకం ప్రతి ఒక్కటి ఈ ఇస్తున్నాడు మనకి ఇచ్చినప్పుడు నువ్వు పరలోక సంబంధం అయినప్పుడు పరలోకమున్న జ్ఞానంలో ఎదిగినప్పుడు ఈ లోకంలో చెంచలత్వం నీలో ఎందుకు గలుపుతుంది అంటే ఈ లోకంలో నువ్వు ఏదో ఆశ్రయిస్తున్నావు నువ్వు ఏదో వెంబడించావు కాబట్టి నీలో ఏమవుతుందో చెంచలత్వం వస్తుంది కదా ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా ఛాయ్ అనేది నీ వెంబడి కాబట్టి ఆయనలో ఏది కూడా కల్మషమైనది లేదు అందుకే అంటున్నాడు ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ఎట్లా ఉన్నట్ట ఉండినట్టు సత్యవాక్యం వలన సత్యవాక్యము వలన మనము తన సంకల్పం ప్రకారంగా దేవుడు కన్నాడు తన బిడ్డల కోసము దేవుడు తన సంకల్పం ప్రకారంగా మనను కన్నడు అయిన తన సత్యవాక్య ప్రకారంగా ఈలో ఆ సత్యమైన వాక్యం నీలో ఉంటే దాని ప్రకారంగా జీవించాల కదా ఆయన సంకల్పం ఏంది ఆయన చిత్తం ఏముంది ఆయన నిరవేర్చిన భూమి మీద నేను ఎందుకున్నది నువ్వు గ్రహించినప్పుడు దాని ప్రకారంగానే నువ్వు ఉండాలి ఆయన ఎందుకు నాకు ఈ భూమి మీద ఎందుకు నేను భూమి ఉండి నేను ఈ విధంగా ఉన్నాను ఆయన కొరకే కదా సజీవనై ఈ లోకంలో ఎంతో మంది చనిపోతున్నారు కదా ఎందుకు నేను కృపలు ఆయన పొందుకొని కదా ఆయనలో ఏది మన పరులక సంబంధం ప్రతి ఒక్కటి పొందుకున్నప్పుడు మనలో ఎందుకు సంచలత్వం వస్తుంది ఇదని గమనించుకోవాలా కదా మనం ఎందుకు పరీక్షించుకునే సమయము కాబట్టి ఈ సమయంలో మనం వాక్యం మనం ఏం కావాలా శుద్ధీకరింపబడాలా చూడ వాక్యము పరిశుద్ధమైన జీవగ్రంథం మన మద్దలో లేకపోతే మనం ఏం చేసుకోలేకపోతుంది కానీ దేవుడు మనకి ఈ ధన్యతను దేవునికి వందనాలు మన జీవితం పరీక్షించుకోవాలా మరి దేవుడు తన సంకల్ప ప్రకారంలో దేవుడు ఏంటి అంట ఆయన ముందుగా తాను ఏంటి తన బిడ్డలని సృష్టించిందంట కదా దేవుడు ఏంటి సృష్టించిన వాటిలో మనం ఎట్లా ఉన్నట్ట ప్రథమ దేవుడు మనని తయారు చేసినప్పుడు దేవుడు మనకు ఎట్లా ఉందో ప్రథమ ఫలంగా ఉన్నప్పుడు మరి నీకు ఈ రోజు వాక్యము దేవుడు నన్ను ప్రథమ ఫలంగా చేసినప్పుడు ప్రథమ ఫలంగా మనం ఏదైనా అర్పిస్తున్నామా దేవుడికి మన హృదయాలని అర్పించమంటాడు కదా మన శరీరంలో ఏది కూడా అర్పించమని ఏది కూడా అడుగుతలేడు దేవుడు కదా దేవుడు ఎప్పుడైనా అడిగిండ ఏది కూడా అడగలనే అది ఏది కూడా అడగలే కాదు దేవుడు అంటున్నాడు ప్రథమ ఫలంగా మనం చేసినప్పుడు మీలో నుంచి దేవునికి ఏమి ఇయ్యగలుగుతాం మనం అనుకుంటున్నాం దేవుడు అడుగుతలేడు కానీ మనం ఏమనుకోవాలా ఈ రోజు దేవనాలను ఇంత ప్రథమ ఫలంగా సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా నన్ను ఎన్నుకున్నందుకు దేవ నేను ప్రథమ దేవుని సన్నిధి వెతకాల మనం ఆ సత్యమైన వాక్యాన్ని మనము ఏం చేయాలా దేవుని తన సంకల్ప ప్రకారంగా మనం కన్నాడు కాబట్టి ఆయన సంకల్పం దేవుని ప్రకారం ఏముందో మనం ప్రతి అడగాల అడిగినప్పుడు దాని ప్రకారంగా మనం నడుచుకోగలుగుతాము కదా దేవుడు తన బిడ్డలకు ప్రతి ఒక్కటి కానీ మన బలహీనత ఆయన ప్రేమ మనకు లేకపోవడం వలన మన కృపా వారంలో ఉండలేకపోతున్నాం కదా మన జీవితాలు ఏమవుతుందంటే సంచలతంగా తయారైనాయి మన జీవితాలని ఆ విధంగా ఉండకుండా దేవుని ప్రేమలో మనము కలిగి ఉండాలా దేవుడు మన కొరకు మరి దేవుడు ప్రతి ఒక్క దాన్ని కలిగ దాని ప్రకారంగా మనము జీవించాలా దేవుడు ప్రేమ స్వరూపి ఆ ప్రేమ మనలో కలిగి ఉండటకు ప్రాయాస ఆ ప్రేమ లేకపోతే ఈ లోపల ఏది కూడా చేయలేము ఆ నిత్య వారసులము కాలేము కాబట్టి దేవుడు మనకు తోడ ఉన్నాడు కాబట్టి మరి దాని ప్రకారంగా మనం జీవించాలా ప్రేమ ఉంటే ఎవరైనా మనము తీసుకొని దేవునికి ప్రేమ ఉంటే ఏదైనా చేయగలుగుతాం ఈ లోకంలో లేదా దేవునికి ఏమైనా ఉన్నదంటే ఏది లేదు ఆయన ప్రేమ మనలో ఉండాలా ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ నివాసం ఉంటా అంటాడు ఆయన ప్రేమ మనలో ఉండాలనా అది ఎప్పటికీ దేవుని ప్రేమ ఇప్పుడు కూడా కోలిపోకూడదు ఆయన వచ్చేంత వరకి ఆయన వరకి ఆ ప్రేమ మన కలిగి ఉ దేవుడు నిత్యముండి మనకు అనేకమైన దాంట్లో నడిపిస్తా ఉంటాడు చూడు ఈ లోకంలో భయంకరమైన స్థితి జరగబోతుంది భయంకరమైన దినాల ఉన్నాం కాబట్టి మనకు కాపాడబడాలా మన కుటుంబం కాపాడబడాలా ఇతరులు కూడా కాపాడబడాలంటే మనలో ప్రేమ ఉన్నప్పుడు ఏదైనా దేవసాన్నికి నడిపింపగలుగుతాము మరి కుటుంబాలన్నీ దేవసాధికి తీసుకొని వెళ్తాం ప్రథమ మరి దేవుడు మరి అక్కడ మనము సమర్పించుకుంటాం చూడు మన హృదయాన్ని ఎప్పుడైతే సమర్పిస్తామో అది ప్రమ ప్రథమ ఫలముగా దేవునికి అంగీకారంగా ఉంటది కాబట్టి మీలో ఏ విషయాల్లో కూడా సంచలతం ఉండనికి ఏది కూడా మనలో ఉన్న నీడ ఏది కూడా మనలో ఉండకూడదు చూడు ప్రతి దాంట్లో దేవుడికి సత్యము సత్యంని ఏం చేస్తుందంటే స్వతంత్రంగా తయారు చేస్తుంది కాబట్టి ఆ సత్య వాక్య ప్రకారంగా దేవుడు తన సంకల్పం చొప్పున మనను కన్నడాయిని కాబట్టి దేవుడు భూమికి పునాదులు వేయబడక ముందే మన జీవకం మన పేర్లు అక్కడ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా జీవించాలి ఆ పేరులో ఉన్న మనం దేవుడి సంధిని ఉండగలుగుతాము మరి ఆ పేరు లేకపోతే మనం అక్కడ ఉండలేము కాబట్టి జాగ్రత్త కలిగి దాని కొరకు మనము ప్రాయస దేవుడు మన కొరకు తన కుమారునిచ్చి అద్వితీయ కుమారుని ప్రేమ మరి వెలుడిపరిచింది కాబట్టి ఈ లోకానికి వచ్చి ఆయన లోకాన్ని ప్రేమించింది కాబట్టి మన కొరకు మరణమై మరి తిరిగి లేచి ఆ ప్రేమను మన కొరకు పెట్టిపోయండు ఆ ప్రేమల ద్వారానే మనం ఇక్కడ జీవింపగలుగే చేస్తా ఉన్నాడు ఆ ప్రేమ ఉన్నది కాబట్టి ఈ రోజు మనం మీటింగ్ లందరూ కూడున్నాం కాబట్టి ఆ ప్రేమ లేకపోతే మనలో ఏది కూడా మనము చేయలేకపోతుండే కదా ఈ లోకంలో మనం అందరూ ఎక్కడెక్కడ ఉండే మనకు తెలియదు ఎన్నో గమ్యాలు ఉన్నాయి వెళ్ళిపోనికి కానీ ఈ రోజు ఏసు ఒక గమ్యం మన దగ్గరకు కూడున్నాం కాబట్టి దేవుడు మనకి ఇవన్నీ బయలుపరుస్తా ఉన్నాడు దీని ప్రకారంగా మనము జీవించాల వాక్యము దేవుడు జీవించింది గాక చేద్దాము స్తోత్రం పరిషుద్ధ జీవం గల తండ్రి నీకు వందనాలు ఇచ్చిన వాక్యం బట్టి నీకే కోట్లాది వందనాలు అయినా తల్లి నీకే మేము ప్రేమ స్వరూపి మేము జీవించాలా నీలో ఉన్న ప్రేమ మాకు దయచేయండి నీ స్వభావము నీ గుణాలు మాకు రావాలా ప్రభ మాలో అతిశయపడే నీకు ఏమి లేదనైనా వందన మీరు ఇచ్చిన ప్రేమ ప్రభ మేము ప్రేమించలేదు ప్రభ మీరు ప్రేమించినారు దేవా నీకు వందనాలు స్తోత్రం అయినా వందనాలు జీవాధిపతి దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానైనా సర్వశక్తి మద్రానికి వందనాలు అయ్యా నీ ప్రేమ కలిగి నేను జీవించాలనైనా ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డ తీసుకొని మేము రావాలా ప్రభ దేవ నీకు వందనాలు దేవానికి వందనాలు ప్రభా సర్వశక్తి మద్ర నీకు వందనాలనైనా నీ ప్రేమ ప్రకారంగా మేము జీవించాలా నువ్వు ప్రేమ స్వరూపిడి ప్రేమ లేకపోతే నా బిడ్డ కాదన్నాడు ప్రభా దేవా నీకు వందనాలు స్తోత్రములునైనా ప్రేమ కలిగి ప్రాయస అనేక మందికి చదికి తీసుకొని రావాలా ఇంకెంతమంది యేసు ప్రభ శత్రువుని ఉన్న వారందరూ మిత్రులు రావాలా ప్రభా దేశ ప్రభ ఎక్కడైతే చేతున్న అక్కడికి మేము వెళ్ళాలా ప్రభ సువార్తనే ప్రకటించాలా తల్లినికే వందనాలు ప్రభ మీ సంకల్పం చెప్పున మమ్మల్ని కన్నారు ప్రభ అందు వందనాలు సరశక్తి మంత్రానికి స్తోత్రంలో నాయనా ఇక రాకడికి ఇంకా సమీపం ఉంది నాయన అతి త్వరలో ఉంది కనుక ప్రభా మేము అనేక మందిని చదికి మేము రావాలా ప్రభ అలాంటి శక్తిని మాకు దయచేయండి ఈ రోజు ప్రేమ గురించి మీరు మాట్లాడే విధానం పట్టి నీకు వందనాలు ప్రభ తండ్రి ప్రతి ఒక్క బిడ్డల హృదయాలో మాకు ప్రేమ కలగచ్చేయండి తండ్రి దేవ ప్రేమ లేకపోతే క్షమించమని అడుగుతున్నాం ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డను మేము ప్రేమించాలా దేవానికి వందనాలు ప్రభావ అందరినీ సందికి తీసుకొని వచ్చిన శక్తి మాకు దయచేసి ఈ సాక్షి నిలబెట్టుకోమని నదడని ఏకృతి మరిపెడుకుంటున్నాం తండ్రి చేయండి మీరు అంశం ఏంటంటే రేపు వనాంగతున్నాం కదా దేవుడు అందరికీ తోడు ఉండాలా కావాల్సిన అవసరం ప్రతి అవసరాలు తీర్చాలా ట్రావెల్స్ లో ఎవరికి ఇబ్బంది రావద్దు కరెక్ట్ టైం అందరూ రీచ్ కావాలా ప్రేయర్ చేస్తారు అని కానీ రేపు ప్రేయర్ మీటింగ్ గురించే కదన్నా రేపు పోతున్నారు కదా అందరికీ దేవుడు తోడు ఉండాలా కావాల్సిన ప్రతి అవసరాలు దేవుడు తీర్చాలా ఎవరికి ఇబ్బంది రాకుండా దేవుడు ప్రతి ఒక్కరికి తోడు ఉండాలా సరే పరిశుద్ధిమైన తండ్రి ప్రేమ కనిపరము కృప కలిగిన దేవ మీ ఘనమైన నా మనకి స్థుతులు స్తోత్రాలు చెందిస్తున్నాం ప్రభువ తండ్రి ఇంతవరకు నైనా మీ కృపనుగ్రహించి కాచి కాపాడనందుకే వందనాలు సాయంత్రకాల సమయంలో ప్రభు నీ సన్నిధిలో గడపడానికి కృప చూపించినందుకే స్తోత్రాలు నేను ఇంతవరకు నైనా నిధాశ్రాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు ఆయన నేను ప్రేమించిన దేవుడు శత్రువులుగా ఉన్నప్పుడు సైతం ప్రేమించిన దేవుడు మాకొరకే ప్రాణమించిన దేవుడు తండ్రి అదే ప్రేమ మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి మాదివంటి నా తండ్రి ప్రభు దేశం కానీ వత్సరాలు కానీ అసూయలు కానీ ప్రభావ ఇటువంటివి లేకుండా దూరపరచండి తండ్రి మీకు మహిము కరంగి జీవించడానికి సాయండి ఇదిగా నా ప్రభావ ప్రాముఖ్యంగా తండ్రి రేపు ప్రాథమిక కొడికి నిమిత్తమైన తండ్రి ఈ పాదాలు చెంత మొరపెడుతూ ఉన్నాం బయగల తండ్రి సహాయపడండి రేపు నైనా ఉదయం పుట్టిన ప్రభావ సికింద్రాబాద్ లో బయలుదేరి కాజీపేట పోలినైనా అక్కడ పరిచ ప్రాబ్దనంలోనైనా పాలు పంపులు పొందడానికి సాయం చేయండి కావాల్సిన బిడ్డలందరూ కూడా ప్రభావ సకాలంలో నైనా రైల్వే స్టేషన్ చేపడానికి సాయం చేయండి ప్రతి విధమైన ఆటంకాలు దూరపరచండి శీఖర శక్తుల కార్యాలు అయిపరచండి ఏ ఒక్కరు కూడా తండ్రి నైనా నాకు వేయకుండా అందరూ నా తండి యొక్క సన్నిధికి వచ్చిన ప్రభా నీ సన్నిధిలో సంతోషాన్ని ఆనందాన్ని ప్రభా తండ్రి సమాధానాన్ని పొందుకోవడానికి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను రైగల తండ్రి వ్యాపాయం దారి ప్రతి ఒక్కరి చుట్టూ మీకు అంచనా మీకు ఆపుదాలు దేండి ప్రతి ఒక్కరిని క్షేమంగా నా తండ్రి ప్రభా అజీత్ నగర్ నాయన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నడిపించండి క్షేమంగా నా తండ్రికి ఆజీపేటైనా నడిపించండి నాయన మీ నామానికి మహిమకరంగా మీ పరిచయ జరిగించండి తిరిగి వచ్చేంత వరకు నా ప్రభావ మీరు ఎక్కల చోట్ల భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మేము అక్కడ గడిపే సమయం అంతా కూడా తండ్రి మాకు మేలుకరంగా దీవునికరంగా మా జీతాలకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటాడు కదా ప్రభా మీరే దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి ప్రభావ తండ్రి నేను కార్యక్రమం అంతా కూడా మీకు మహింకరంగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి నన్నుకి ఎక్కువ ఉన్న ప్రతి ప్రదేశం తీసుకొచ్చిన బట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి సహాయపడండి కృప చూపించండి వారి వారి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి వారి వారి ప్రతి అవసరత్తుల అక్కర్లు తీర్చండి వారు చేసిన ఉద్యోగాలను తండ్రి మీరు దీగించి ఆశీర్వించమని ప్రార్థిస్తున్నారు ఇంతవరకు ప్రభావ మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి నా ప్రభావ మీకు వందనాలు స్థితిని చెల్లిస్తున్నాను ప్రభావ తండ్రి నాయన మీరు నా తండ్రి రాత్రికల్లా మంచి నిధులను అనుగ్రహించండి నేను వైపులో స్థితించడం సాధించండి రేపు సరే సరే కళ్ళు మూసుకుందాం వేసు ప్రభు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కుడి ఉన్న మనకు సదాకాలము తోడయండి నడిపించుడుగాక ఆ మీన్ అందరికి వందనాలు రైజుల అందరికి ప్రైజ్ లో అందరికీ ప్రైజ్ లో